ఎవరి కర్మ కర్మపల్్యాలు బరువుగా ఉంటాయో అతను తనకు నచ్చినా మెచ్చినా జీవితం గడుపుతూ ఉంటాడు స్వర్గంలో మరియు ఎవరి కర్మపల్లాలు తేలికగా ఉంటాయో అతని స్థానం హావియా ఉంటుంది వ అదరా కమాహియా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 وكان دقيق الساقين فجعلت الرئيح تكفأه تكفأه فضحك القوم منه ابن مسعود رضي الله عنه غاري لكنا پركارم آئنا وكا سندر بملو عراق عنه وكا چتو ميدا اكي مسواك تي سکو اوڈانكي دانني تمپے پر اتنم چستو نارو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 నవ్వొచ్చేసింది ఫకాల రసూలుల్లాహి సల్లహు అలీహి వసల్లం ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం వారు నవ్వినది చూసి మీరు ఎందుకు నవ్వుతున్నారు అని అడిగారు కాలు వారు సమాధానంలో చెప్పారు యా నవీ అల్లా సాల్లా యొక్క ప్రవక్త ఇబినే మసూద్ యొక్క ఈ సన్నని పిక్కలను చూసి మాకు నవ్వ చేసింది అందుకే మేము నవ్వాము అని అన్నారు ఫల్ లహుమా అఫ్ని నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా ఆయన మీద ప్రమాణం చేసి చెబుతున్నాను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 क्रा तूकं से जुगतनी कर्मलू विश्वास वस्तु सुबह अल्ला अलहमदल्ला अल्लाहू अक्बर इलां सद्वचना इलांट विकिर् स्मरण मन स्मरी उमो अभी वस्ताई नमाज रोजा जका हज तुम सेव बीदवारी पट एक्त मन सद्वर्तन पाठिस्टावी वस्ताई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 అత్యంత బరువైన విషయం మనిషి ఒకరి పట్ల పాటించే సద్వర్తనా హుస్ హులుక్ అంటే ఈ సద్వర్తన అనేది త్రాసులో బరువుగా ఉంటుంది అని ప్రవక్త సల్ల అలెస్ వారు తెలిపారు దానిని మనం విశ్వసించాలి సందేహపడవలసిన అవసరం లేదు ఇక్కడ మనకు ఎంత జ్ఞానం ఇవ్వబడిందో అంత జ్ఞానంలో మనకు ఈ విషయం అర్థమవుతలేదు కావచ్చు కానీ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 अभी मन खान नमाली इला हदीसल्लू उ प्रवक्ता महानीय मोहम्मद सल अलीसलम सदर्भ में चल रुप मे एधता विश्वास सत्कारे अतनी सत्कार्यू कम अंदम मूपाईवे अतु अविश्वासी दुष्कारे అతని దుష్కార్యాలన్నీ కూడా ఒక చెడ్డ మనిషి అందవికారంగా ఉండే మనిషి రూపంలో వస్తాయి వినండి ఆ హదీసులో ముసరద్ అహ్మద్ అబు దాఊద్ ముస్త్ర ఖాకి మరియు ఇబ్నెల్ ఖుజైమాలోని హదీసు షేఖ్ అల్బానీ రెహమహుల్లా సహేహుల్ జామలో దీనిని పేర్కొన్నారు హదీస్ నంబర్ పదహారు ఫయూనాది మునాదిన్ ఫిస్-సమా ఆన్ సదక్ అబ్ది ఫాఫరీషూహు మినల్ జన్నె వాల్బిసూహు మినల్ జన్నె వఫ్తహు లహు బాబన్ ఇలల్ జన్నె ఆకాశం నుండి ఒక పిలుపు వినవస్తుంది నాదాసుడు సరియైన సమాధానం పలికాడు సత్యమాట చెప్పాడు అతనికి స్వర్గం యొక్క పడక వేయండి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 ఫైకూల్ ఆ వచ్చే మనిషి అంటాడు అబిషిర్బిల్లవి యసుర్రుక్ హాద యోము కుంత కుంత్ నిన్ను ఆనందంలో ముంచివేసే అటువంటి శుభవార్తను నీవు అందుకో ఈరోజు గురించే నీతో వాగ్దానం చేయడం జరుగుతూ ఉండేది ఆ మనిషి అంటాడు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 తనకిష్టమైన ఆకారాలు ప్రసాదిస్తాడు దీనికి సంబంధించిన మరో విషయం అంటే ఆకారాలు తూకం చేయబడుతాయి వీటికి సంబంధించిన ఆధారాలు మరియు మూడో విషయం కర్మ పత్రాలు తూకం చేయబడతాయి ఇవి రెండు ఇన్షాల్లా తరువాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము జజాక్ అల్లాహు ఖైరా వాసలాంకం వరహ్మల్లాహి వబర్కత